వాడు పర్పస్ఫుల్గా హీ సే హీ డీడ్ ఎ రాంగ్ జాబ్ షాబీ వర్క్ చేశాడు పర్పస్ఫుల్గా సిమెంట్ వేయాల్సినంత వేయడు స్టీల్ ప్రాపర్గా వాడు స్టీల్ కంటికి కనపడేది కాదు కదా లోపల ఉంటుంది కదా కాబట్టి నాలుగు రాడ్లు వాడరా అంటే ఆ మూడు అయిదు చాలు అని రాడ్ సేవ్ చేస్తాడు అడ్డంగా ఆ రాడ్లు వేయరా అంటే ఆరక్కర్లేదు నాలుగు వేయి దూరం దూరంగా అని సేవ్ చేస్తాడు అలా సేవ్ చేసి సిమెంట్లోనూ ఐరన్లోనూ సేవ్ చేసి ఆ సూయోజికణాలని కప్పేసి వాడు డబ్బులు తీసుకుని వాడు వెళ్ళిపోయాడు ఎప్పుడో ఆరు నెలల క్రితం వీళ్ళు యాభై మంది నిలబడ్డారు దాని మీద వీళ్ళు అది సూయజ్ కెనాలి మీద కవర్ వాళ్ళకి ఏం అంత కవర్ అయిపోయిందో నిలబడ్డారు అది కుడ్ నాట్ విత్ స్టాండ్ పీపుల్ దాని మీద కారు బస్సు వెళ్తే ఇంకేమవుతుంది మనుషుల్ నిలబడలేకపోయింది అది కొలాబ్స్ అయిపోయింది కొలాబ్స్ అయిపోతే ఈ బిలీవమే పదహారు మంది యంగ్ పీపుల్ పాతిక ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యంగ్ పీపుల్ ఆ సూయేజ్ కెనాల్లో పడిపోయి ముక్కుల్లోకి వాటిల్లోకి ఆ సూయేజ్ వెళ్ళిపోయి చచ్చిపోయారు దే డైట్ దేటిక్ కవర్ ఆఫ్ దిఫ్టిక్ సో అలాగే బాంబే ఎయిర్పోర్ట్ లో దిగి మీరు వస్తూ అక్కడ వరుసగా పది బిల్డింగ్లు ఉన్నాయి సో ఆ బిల్డింగ్లు ఈ వర్షాకాలానికి రీసెంట్ గా పదేళ్లు కూడా కాలేదు కొలాబ్స్ అయిపోవడం ప్రారంభించాయి వర్షాకాలం గట్టి వర్షాలు పడతాయి బాంబేలో కొలాబ్స్ అయిపోయి ఓ బిల్డింగ్ కొలాబ్స్ అయిపోయింది రెండు వందల యాభై మంది చచ్చిపోయారు ఎప్పుడు ఐదారేళ్ల క్రితం చచ్చిపోతే అప్పుడు మిగతా బిల్డింగ్స్ నన్నింటినీ చుట్టూ స్కాప్ కట్టి రీఎన్ఫోర్స్ చేస్తున్నారు ఒక బిల్డింగ్ పడిపోయింది ఎక్కడ ఉన్న బిల్డింగ్ పడిపోయింది ఎడ్జిలో ఉన్న బిల్డింగ్ పడిపోయింది సెవెన్ ఎయిట్ బిల్డింగ్స్ అవి హడ్జిలో ఉన్న ఫైవ్ స్టోరీ బిల్డింగ్ కొలాబ్స్ అయిపోయింది ఎందుకంటే ఆ తట్టుకోలేక ఆ లోపల ఉన్న బిల్డింగ్స్కి అది కాపలాకాసి ఉంది అనమాట అది పడిపోతే ఇంకా దాని తర్వాత బిల్డింగ్ పడిపోతుంది నెక్స్ట్ ఇయర్ ఇంకేవి సో స్కాప్ హోల్డింగ్ పెట్టి రీఎన్ఫోర్స్ చేస్తున్నారు కట్టే ఐదేళ్లు కాలేదు వైదేష్ ఉంటూ రా కఠీతతో శుభ్రంగా కడితే ఇదంతా నేను ఎందుకు చెప్పాను వైఐ సైడ్ ఆల్దిస్ ఐ నోన్ కర్మ చేసి పనేదో క్లీన్ గా చేయాలి దట్ ఈస్ ది స్పిరిట్ ఇన్ విచ్ ఐ వాంట్ టు లుక్ అట్ ఇట్ సో ఆజ్యభాగముల మధ్యలో దేవతను ఉద్దేశించి ఆహుతు సమర్పించవలేను తర్వాత అనేకాహ ప్రయోగాపేక్షయా ఆహుతిరి బహువచనం ఇక్కడ ఆహుతిహన బహువచనం వేశారు ఏమిటి బహువచనం ఆహుతి ఆహుతి ఆహుతి రెండే కదా ఆహుతులు అంటే పోలండి రోజుకు రెండు చొప్పున అనేక రోజులు చేస్తారు కదా రోజు చేసేది ఆ దృష్టిలో అనేక ఆహ అంటే రోజు ప్రయోగా అంటే చేయడం అపేక్షయ అనేక చాలా రోజులు చేస్తారు కదా ఆ బిసిస్ మీద ఆ దృష్టికోణంలో ఆహుతి అనే బహువచనాన్ని ప్రయోగించరు అదర్వైజ్ రెండు ఆహుతులు ఇక ఎష సమ్యహుతి ప్రక్షేపాదిలక్షణ లోకప్రాప్తే పంథా త రణం దుష్కరం ఏమిటి ఇక్కడ ఈ టాపిక్ ఏమిటి అని అడుగుతున్నాను ఆయన ఎందుకంటే ఇది కర్మ టాపిక్ కాదు కర్మకాండ అథర్వణ వేదంలో వెళ్ళింది ఇతర వేదాల్లో కర్మకాండ విస్తారంగా బోధింపబడి ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఉపనిషత్తులోకి వచ్చాం ఆత్మజ్ఞానం చెప్పాలి కదా ఇక్కడికి వచ్చి ఆహుతుల్ని కరెక్ట్ ప్లేస్ లో వెయ్యాలి ఆజ్య భాగములకు మధ్యలోనే ఆహుతుల్ని వేయాలి ఎందుకు ఇదంతా చెప్తున్నారు అంటే ఇది రాబోయే మంత్రాలని మనస్సులో పెట్టుకుని ఈ వాక్ ఈ ప్రతిపాదన యొక్క తాత్పర్యాన్ని శంకర్లు మనకి చెప్తున్నారు తాత్పర్యం ఏంటంటే ఈ కర్మ ఉన్నదే మార్గము ఇది క్లీన్గా కరెక్ట్గా చేయాలండి సమ్యక్ ఆహుతి ప్రక్షేపాది లక్షణ ఆహుతుల్ని సమ్యక్గా అంటే కరెక్ట్గా మీరు వేయాలి అవకతవక్గా వేయకూడదు అవకతవక కర్మలు చేస్తారు నేను ఎప్పుడూ తరచుగా ఈ కుట ఈ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను తంజావూర్లో బృహదీశ్వరాలయంలో ఓ యజ్ఞం హోటి చేశారు చండీ యాగం అని సో ఆ చండీయాగంలో ఆ అగ్నిహోత్రాన్ని నిర్మాణించే ఆ కుండని నిర్మాణం చేసే పరిస్థితి ఆహుతుల్ని వేసే పద్ధతులు ఈ రుతువిక్కులు చేసినటువంటి గడబిడలో ఆ నిప్పులు ఆ పండలకు అంటుకుని ఆ పండలు తయారు చేసిన విధానం ఆ పండలు అంటుకునే హండ్రెడ్ పీపుల్ వర్ రోస్టెడ్ అయ్యి హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ ఐ రిమెంబర్ ది ఫిగర్ ఫ్రమ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అయింది తంజావూర్లో బృహదేశ్వర ఆలయంలో అసలు వీళ్ళని చండీయాగా ఎవరు చేయమన్నారు ఏదో దేవాలయాన్ని భక్తులు వస్తారు వెళ్తారు కదా నో నో ది హ్యావ్ టు డూ ఇట్ ఓకే ఇదూ ప్రాపర్లీ నోనో పండలు antukundi, అంటుకున్న తర్వాత పండలు అంటుకుందని అది ఏదో ఎక్స్క్యూజివ్గా చెప్తే వెళ్ళగా వేసే వ్యాసం కాలంలో పండలు వేసేప్పుడు కొబ్బరి రాళ్ళు వేసి ఇక్కడ మంటలు పెడుతూ ఉంటే ఏమవుతుంది సో చేసి పనేదో క్లీన్గా చేయాలి లేకపోతే అనేక కష్టాలకి అవ్వాల్సి వస్తుంది అది ఇహ ఇప్పుడున్న కష్టం ఇక్కడ స్పిరిట్ ఏమిటంటే మీరు సరిగ్గా చేయకపోతే ఆ పుణ్యం కూడా మీకు సరిగ్గా దక్కదు అని సో కర్మ మార్గము ఇది సమ్యక్ ఆహుతి ప్రక్షేపము ఆహుతుల్ని కరెక్ట్గా సమర్పించుట మొదలైనవన్నీ ఉన్నాయి అలా చేస్తేనే లోకప్రాప్తయ్యే పంథాహ అది మార్గం సుకృతస్య లోకే యశవై పంథాహ అని అది మిమ్మల్ని పుణ్యలోకాలకు తీసుకుపోతుంది అక్కడ మీరు భోగాలను అనుభవిస్తారు అని చెప్పారుగా మరి భోగాలన్నీ కావాలంటే ఆ చేసి కర్మ కరెక్ట్గా చేయాలి చేస్తేనే అది లోకప్రాప్తయ్యే పంథాహ ఆ పోనీ కరెక్ట్గానే చేస్తాం ఏడు అభ్యంతరం అంటే సమ్యక్కరణం దుష్కరం కొంచెం కఠినమైన వ్యవహారం సో అంత తేలిక కాదు అది కాబట్టి మరి మీరు చూసుకోండి ఆ సంగతి ఏమిటో సమ్యక్ కారణంలో ఇబ్బందులు ఉన్నాయి చేసి పనేదో క్లీన్గా చేయండి చేసేప్పుడు దాంట్లో ఆ ఇబ్బందులు ఉన్నాయి కెమిస్ట్రీ ల్యాబోరేటరీలో పనిచేయడండి కెమిస్ట్రీ ల్యాబోరేటరీలో కెమికల్ రియాక్షన్స్ అవి చేయాలనుకుంటే ట్రైనింగ్ పుచ్చుకు ట్రైనింగ్ అయ్యి అయ్యి క్లీన్గా చేయడం అలవాటు అవ్వాలి క్లీన్గా చేయకుండా హడా వంట మాత్రం అండి వంటగదిలో వంట చేస్తూ ఉంటాను పల్లెలు ఎంతో క్లీన్గా చేస్తాను అంత క్లీన్గా పెట్టుకుంటాను ఎక్కడిది అక్కడే వదిలేసి సో అలాగే చేస్తే వంట ఆ తర్వాత కింద మీ కింద మీద పారేషన్ చేస్తూ ఉంటే అడుగు వేసినప్పుడు అలా ఏదో గిన్నెలోనో లేకపోతే కర్రల్లోనో అడుగు వేస్తూ అలా చేస్తే ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్ టైడీగా చేయాల్సి ఉంటుంది వంట అలాగే ల్యాబోరేటరీల వర్క్ కూడా క్లీన్గా చేసుకోవాలి అలాగే కర్మను కూడా అలాగే చేసుకోవాలి కాబట్టి ఆ మీరు సంపాదించుకుని చేయండి కర్మ అంతేగాని అవుంటే కంగారు కంగారుగా కర్మలో దిగద్దు దుష్కరం దెర్ ఈజ్ సమ్ డిఫికల్టీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అని అంటారు సరే ఇంకా హీ యాడ్స్ ఎల్ ఇట్ మోర్ టు దాట్ విపత్తయస్టు అనేకాభబంతి పిట్ ఫాల్స్ విపత్తయ అంటే పిట్ ఫాల్స్ అంటే సప్పట వేసేటువంటి అవకాశం చాలా ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ట్రైనింగ్ తీసుకుని దాంట్లో దిగండి పుస్తకాలు రాయడం ఇంకా పుస్తకం రాసేసి జనం మీద విసిరేద్దామంటే అలా ఉండకూడదు కరెక్ట్గా ఉండాలి ఆ చేసి ప్రయత్నం ఏదో క్లీన్గా చేయాలి లేకపోతే పుస్తకం రాకపోతే నష్టమేం లేదు యూ స్టే వేర్ యూ ఆ అలాగే మీరు చేతమైన కర్మ ఏదో చేయండి ఒకవేళ కొంతకర్మే చేయగలిగేది అంతకంటే ఎక్కువ కర్మ చేయలేకపోయింది ఏం పర్వాలేదు చేసిన దానికే సంతోషం కానీ చేసేది మాత్రం క్లీన్గా ఉండాలి అనే అ స్పిరిట్ ఆఫ్ ది మంత్రమది తర్వాత మంత్రం ఎగ్నిహోత్రం అదర్శం అపౌర్ణమాసం చాతుర్మాస్య అనాగ్రయణం అతిథివర్జితం ఆహుతం అహుతం అవైశ్వదేవతం ఆ సప్తమాంస్త లోకాహస్తి సో కర్మకాండ మీద ఒక పెద్ద దండయాత్ర మొదలవుతోంది ఇప్పుడు రియల్ ఇది సో కర్మ చేస్తే పుణ్యలోకాలు వస్తున్నాయి నిత్యనైమిత్తగా కామ్యాన్ని మూడు కర్మలు ఉన్నాయి నిత్య కర్మలు అంటే టు బి డన్ కర్మాస్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ యూ షుడ్ డో దాంట్లో ఫలాపేక్ష ఉండదు నిత్యకర్మలకి ఫలం ఉండదు ఫలమేమి వినబడదు అక్కడ నిత్యకర్మలకి అంతఃకరణ శుద్ధే ఫలం సో నిత్యకర్మలు చేసుకోబోయే అంతఃకరణం నీకు శుద్ధం నా అంతఃకరణం శుద్ధంగానే ఉంది మీడియా వాళ్ళు నాకు అంతఃకర్మంలో మీరు దూరి చూసారా ఏమి అని అలాగే ప్రశ్నించడం అనుకోండి వాడు ఏం చేస్తాడు నిత్యకర్మలు సో నిత్యకర్మకి ఫలం వినబడదు వినపడదంటే శృతి వాక్యంలో ఉండదు కొంతమందికి ఫలం వినబడితే కానీ వాళ్ళు ముందుకు అసలు what what is in it for me na kemiti ani adugutaru so phalam vitte gar munduku adugavedu so nitya karmallo koncham tappulaina parvaledhu lotu paatlu unna parvaledhu endukante kamyam kadade phalapekshato chesi karma kadu naimittika karmalu untayi ante appodappudu cheyalasinavi avi duties occasional duties regular duties occasional duties incident నిమిత్తాన్ని బట్టి చేయాలి గ్రహణం పట్టిందనుకోండి స్నానం చేయాలి భోజనం చేయకూడదా పూట అది నైమిత్తికం ఈ నైమిత్తిక కర్మల్లో కూడా మీరు కొంత కాంప్రమైజెస్కి అవకాశం ఉంది అంటే కావాలని కాంప్రమైజ్ చేయరు బట్ అక్కడ కూడా ఫలాపేక్ష ఏం లేదు కనుక మీరు ఏదో ప్రేమతో చేసినంత చేస్తే సరిపడదు కానీ కామ్య కర్మలు ఉన్నాయి ఒక కామన కోసం చేస్తారు కర్మ దాంట్లో కాంప్రమైజ్ చేయటానికి సుపరాము వీలు లేదు కాబట్టి నీకు స్వర్గము కావాలి అని కామనతో కర్మ చేసేవనుకో పర్ఫెక్ట్గా చేయాలి పెర్ఫెక్ట్గా చేయకపోతే ప్రాబ్లమ్ సార్ దే అని అంటున్నారు ఎస్ అగ్నిహోత్రం కామ్యాగ్నిహోత్రం ఒక కామనతోటి అగ్నిహోత్రం చేస్తూ ఉంటాడు అగ్నిహోత్రం చేస్తూ ఉంటే ఇఫ్ యూ థింగ్స్ షుడ్ బి డన్ అప్పుడు ఆ అదర్ థింగ్స్ని తప్పనిసరిగా చేస్తే రాలేదు అయ్యప్ప మాల వేసుకున్నారనుకోండి అయ్యప్ప మాల నేను వేసుకున్నాను ఒకసారి ఎందుకు వేసుకున్నాను ఊరికే వేసుకున్నాను ఆ ఈశ్వరుణ్ణి కొంతకాలం ఈ రూపంగా ఆరాధిద్దామని వేసుకున్నాం ఇంక అంతకంటే దానికి కారణమేం లేదు అలా నిష్కా నిష్కామంగా చేస్తే పర్వాలేదు ఎంత జాతమైతే అప్పుడు చేయొచ్చు అయ్యప్ప మాల వేసుకుంటే బిజినెస్లో నష్టం వస్తుంది ఈ బిజినెస్ని రివర్స్ చేయొచ్చు ఇదో కొంచెం డ్రాప్ అయింది బిజినెస్ బిజినెస్ బాగుండలేదు ఎకనామిక్ ఎకనామిక్ కాబట్టి మీరు అయ్యప్ప మాల వేసుకుంటే మీ బిజినెస్ బాగుంటుంది సినిమా ఇండస్ట్రీలో అయ్యప్ప మాల ఈ బేసిస్ మీరు వేసుకుంటున్నారని ఎవరో చెప్పారు నాకు ఈ సినిమా ఇండస్ట్రీ అంతా డల్ ఉంది అంచేత అయ్యప్ప వేసుకుంటే ఆ సినిమా బాగా ఆడుతుంది రిలీజ్ చేయబోయే ముందు అయ్యప్ప వేసుకుంటాడు ఎందుకంటే సినిమా బాగా ఆడాలి సో కామ్యకర్మలు ఇలా ఉంటాయని అందుకోసం నేను చెప్పాను ఓకే అయ్యప్ప వేసుకున్నారు వేసుకుంటే నేల మీదే పడుకోవాలి అయ్యప్పమాల వేసుకుని మంచమే పడుకుంటే కుదరదు తర్వాత రెండు పూటలే భోజనం చేయాలి మూడు పూట్లు చేస్తే కుదరదు చన్నీళ్లే స్నానం చేయాలి అయ్యప్పమాల వేసంకాలం ఉండదు అయ్యప్పమాల శీతకాలమే ఉండదు చన్నీళ్లే స్నానం చేయాలి వేడి స్నానం చేస్తున్నాడు అనుకోండి పనికిరాదు అలాగా ఇలాగ చెప్పినట్టు ఇక్కడ ఎస్సే అగ్నిహోత్రం వీడు కామ్యాగ్నిహోత్రాన్ని చేస్తున్నాడు స్వర్గం కావాలి కామ్యాగ్నిహోత్రం చేస్తుంటే అమావాస్య వచ్చేప్పటికీ సమ స్పెషల్ ఇష్టి ఉంటుంది ఎక్స్ట్రా కర్మ ఉంటుంది దానికి దర్శ అని పేరు వచ్చింది దర్శ చేయాలి ఐదారు గంటలు పడుతుంది అప్పుడు నా వల్ల కాదండి ఈ దర్శాన్ని మానేసాడనుకోండి అప్పుడు వాడు అగ్నిహోత్రం ఏంటవుతుంది అదర్శం అగ్నిహోత్రం అవుతుంది ఎస్సే అగ్నిహోత్రం అదర్శం దర్శలేని అగ్నిహోత్రం ఏటో అయ్యప్ప మాలంటాడు వేణీళ్ళు స్నానం చేస్తున్నాడు అన్నట్టుగా ఈ వీడు అగ్నిహోత్రం చేస్తున్నానంటాడు మరి దర్శన నిన్న అమావస్య ఏం చేశాడు వీడు నాకు కనపడ్డాడు ఏమీ చేయలేదు వీడు అరే ఏమీ చేయలేదా చేయలేదు అరే అయితే అదర్శం అగ్నిహోత్రం దర్శ లేకుండానే అగ్నిహోత్రం చేసేస్తున్నావా అవును అపౌర్ణ మాసం ఈ లోపల పూర్ణం వస్తుంది పూర్ణిమ నాడు ఒక ఇష్టి చేయాలి ఇష్టి అంటే ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ ఉన్నటువంటి పూజకి ఇష్టి అని అది అగ్నిహోత్రానికి అహుతులు ఎక్స్ట్రా ఉంటాయి దానికి ఇష్టి అని అంటారు సో అపౌర్ణ మాసం ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు అయ్యప్ప భక్తులందరినీ పిలిచే రోజు భోజనం పెట్టాలి అవునా పూజ ఎక్స్ట్రా పూజ చేసి స్పెషల్ భోజనాలు ఏర్పాటు చేయాలి ఓ పూ ఓ పూట నేను అయ్యప్ప మాల వేసుకుని ఊళ్ళో అందరి ఇళ్లలోనూ భోజనం చేస్తాం తప్పిస్తే మా ఇంట్లో పెట్టాను అంటే కొట్టరు సో కరెక్ట్ సో యూ హ్యావ్ టు డూ దట్ ఆల్సో ఇంకా మీకు ఎగ్జాంపుల్ మీకు తెలియకే తెలుస్తుందని నేను అయ్యప్ప మాలు అంటున్నా కాబట్టి అపౌర్ణమాసం అగ్నోత్తరం చేస్తాడండి కానీ పౌర్ణమాసం వచ్చిందంటే లేజీగా హీ డజంట్ డూ దట్ ఈస్టి పౌర్ణమాసేష్టి చెయ్యడు లోటే అది అచాతుర్మాస్యం వర్షాకాలం వస్తే చాతుర్మాస్యం మాస అంటే పదిహేను రోజులు వస్తాం నాలుగు మాసాలంటే నాలుగు పదిహేను రెండు నెలలు ఆ రెండు నెలలు వాళ్ళు చేయాల్సిన ప్రత్యేక కర్మలు ఉంటాయి చాతుర్మాస్యం కర్మ కర్మలో భాగం ఇవ్వ కొన్ని ప్రత్యేక కర్మలు చేయాలి ఎవ్రీ ఇయర్ వస్తుంది ఇది చేయాలి ఇది చేయుడు అనాగ్రయణం ఆగ్రయణం అంటే కొత్త పంట సో ఖరీఫ్ దాడవారే రోడ్డు రెండలు రెండు కొత్త పంట వస్తుంది హార్వెస్టింగ్ సీజన్ జనరల్గా జనవరిలో సంక్రాంతి కొత్త పంట కొత్త పంట మీరు కొత్త బియ్యం కొనుక్కొస్తారు కొత్త బియ్యం కొనుక్కొచ్చి అప్పుడు భోజనం మొదలు పెట్టే ముందు సమ స్పెషల్ పూజ ఉంటుంది అలాగే రైతులు వాళ్ళు చేసుకుంటారు అలాగే అగ్నిహోత్రం చేసుకునే వైదికుడికి కూడా ఆగ్రయణం కొత్త పంట చేతికి వస్తూనే అనే ఇష్టిని చేయాలి ఏమంటే అగ్రయణేష్ఠి చేశారా అని అడుగుతారు అవి చేయలేదంటే అయ్యో సంవత్సరానికి ఒక్క ఆ ఒక్కపూట చేయాల్సిన అగ్రణేష్టి చేయకుండా మీరు అగ్నిహోత్రం చేస్తే అది లోటేది అనాగ్రజనం అతిథివర్జితంచ దిస్ ఈజ్ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ అగ్నిహోత్రం చేస్తే అతిథికి భోజనం పెట్టాలి అతిథిని వెతికి భోజనం పెట్టాలి అతిథి వస్తాడు అతిథి అంటే గెస్ట్ వాడు వస్తాడు అప్పుడు భోజనం పెట్టాలి అంచేత ఏం చేస్తాడంటే వైదికులు ఏం చేయాలంటే ఆ శాస్త్రం అలా ఉంది భోజనానికి ముందు పన్నెండు పదకొండింటికో పన్నెండింటికో భోజనం కదండి భోజనం చేసి ముందు ఒకసారి తలుపు తీసుకుని వీధిలోకి వెళ్తాడు అంతవరకు ఈ కర్మాది చేసుకుంటాడు తలుపు తీసుకుని వీధిలోకి వెళ్తాడు భోజనానికి అతిథులుగా వచ్చిన వాళ్ళు ఆ అరుగు మీద కూర్చుని ఉంటారు ఒకళ్ళు ఇద్దరు సో ఈయన తలుపు తీసేయ ఎవరైనా అతిథులు ఉన్నారా అని చూస్తాడు అని నేను ఉన్నానండి అంటే అయితే దయచేయండి కాళ్ళు కడుక్కోండి అని అతిథికి భోజనం పెట్టి తాను కూడా భోజనం చేస్తాడు ఇది పద్ధతి అతిథిని మీరు తలుపు తీసి అతిథిని పెట్టకుండా అతిథి ఎవడవు లేడనుకోండి ఏం పర్వాలేదు కొంతమంది ఏం చేస్తారంటే అతిథి ఎవడువు లేకపోతే ఆవుకి ఏదో పండు ఏదో ఇచ్చి ఆవును అతిథిగా ట్రీట్ చేసి ఆ తర్వాత భోజనం చేస్తారు అతిథికి భోజనం పెట్టాలి అగ్నిహోత్ర కర్మలో భాగం అతిథికి కొంతమంది భోజనం పెట్టరు అది ఏవో అగ్నిహోత్రాలు పూజలు అవి దట్టంగా చేసేస్తూ కానీ ఇంటికి వచ్చిన వాడికి భోజనం పెట్టరు చాలా తప్ప పూజ పూజ చేస్తే భోజనం పెట్టాల్సి ఉంటుంది అతిథి అని చెప్పి ఈనాడు కూడా ఏదో సజనార్థం అది చేసుకున్నారనుకోండి ఏదో పది మందికి భోజనం పెడతారు కొంచెం అలవాటు ఉండాలి ఏదో సందర్భం చూసి ఓ నలుగురికి భోజనం పెట్టే అలవాటు ఉండాలి మన భోజనం మనమే వండుకుంటాం మందికి మనం ఎక్కడ పెడతామనే అతిక్ష్యూ వండుకోవాలి సో తమిడి బియ్యం వండుకునే బదులు షేరు బియ్యం వండుకుంటారు దాంట్లో బియ్యానికి అయ్యి ఖర్చు కాదు ఆ సేవ వర్క్ చేయటానికి భయపడతారు ఖర్చుకి ఎవరు భయపడతారు సమలు అన్నీ ఉంటాయి లోటే ఉండదు కానీ ఎవరు చేస్తారు ఈ జాకిరి అంతా అని ఆ రకంగా ఉంటారు అలా ఉండకూడదు అతిథి వర్జితంచ ఆ కర్మ అతిథి వర్జితం దోషమేది అలా అవ్వకూడదు సో ఆహుతం తర్వాత ఆ హోమం కూడా అవకతవకగా చేస్తాడు ఆ రెండో ఆహుతులు కూడా ఏదో వ్యాఖ్య భాష్యకాలం చెప్తారు అవైశ్వదేవం వైశ్వదేవము అని ఒక కర్మహు భోజనానికి ముందు ఐదు నిమిషాలు పనులు పొద్దున్నే సూర్యుడు ఉదయించినప్పుడు అగ్నిహోత్రం చేస్తాడు భోజనానికి ముందు వైశ్వదేవం చేయాలి ఐదు నిమిషాలే ఐదు ఆరు ఐదు మంచిగా మంత్రం వచ్చిన వాడికి ఐదు నిమిషాల్లో అది చేయాలి అది చేయలేడనుకోండి లోటే అవైశ్వదేవం అవిధినా అవిధినాహుతం ఎలా హోమం చేయాలో అలా చేయడం అలా విసురుగా వేసేస్తాడు అజ్య భాగం అంతరైన ప్రక్షిపేతను చెప్పాం కదా అజ్య భాగాలకు మధ్యలో వేయాలి అని అలాగే ఏ ఏ హోమాలకి తగిన నియమాలు హోమాలకు ఉంటాయి ఆ నియమాన్ని పాటించడం అవిధినాహుతం అలా విసురుతో ఉంటాడు అగ్నిహోత్రంలో అలాగా చేసేదనుకోండి అది లోటే సో కర్మ చేస్తే ఈ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుని చేయాలి అలాగే చేయకుండా మీరు కామ్యకర్మల్ని చేసి పెట్టేస్తే అదేమవుతుంది దోషాలని తీసుకొస్తుంది అంటున్నారు ఈ ముండకం విన్న తర్వాత కర్మ మీద జనాలకి ఉత్సాహం తగ్గిపోతుంది వాట్ కెన్ ఐ డూ ఎవట్ ఇట్ ఐ కెనాట్ హెల్ప్ ఇట్ ఆ పాఠం అలాంటిది నేను మీకు ముందే మనం చేశాను ముండకం అంటే ముండనం అంతే మనస్సుకి ముండనం అయిపోతుందండి దట్ ఈజ్ వాట్ ముండకా ఈ సో ఆ సప్తమాస్త లోకాన్ హినస్తి అన్నారు వీడికి లోకం కొత్తగా పుణ్యలోకం రావడం మాట వాటి పెట్టి ఏడు తరాల వరకు కూడా లోకం అనేది రాకుండా అయిపోతుంది కాబడదా అని ఆ సప్తమాన్ లోకాన్ హినస్తి చేస్తే కర్మ అన్నీ పక్క పక్కా చేయాలి కామ్యకర్మ తత్రి కామన కావాలి నీకు సక్రమంగా చేయాలి ఇప్పుడు మీరు సేవ చేశారనుకోండి వెళ్ళి బస్తీకి వెళ్ళి సేవ చేశారనుకోండి ఎంత చేస్తే అంతకే సంతోషిస్తారు ఏదో పోలే పాపం వచ్చి ఏదో సేవ చేశాడని అలా కాకుండా గవర్నమెంట్ దగ్గర సేవ చేస్తారని డబ్బులు పుచ్చుకుని అవన్నీ మీరు పుచ్చేసుకున్నారనుకోండి అప్పుడు బస్తీలో ఉన్నవాళ్ళందరూ రాళ్ళేసుకుంటారు కాబట్టి కామ్యకర్మ అంటే అది చాలా డేంజర్ వ్యవహారం అది సో లేదండి మాకు కామన్లు ఉన్నాయి అంటే కామనల్ని మీరు ఈ కర్మ ద్వారా తీర్చుకోవాలనుకున్నప్పుడు ఫాలో ఆల్ దీస్ రెస్ట్రిక్షన్స్ ఇప్పుడు ఎలా చేస్తున్నారండి కర్మలు చేసే పద్ధతి ఎలా మీరు ఆలోచించండి స్పిరిట్ తీసుకోండి నేమ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ నేమ్స్ ఆర్ వేదిక్ నేమ్స్ బట్ ద స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్ భాష్య కథం అంటే కథం అని విపత్తయస్తు అంటున్నారంటే విపత్తుయస్థు అనేకాభవేని పూర్తి అనేక పిట్ ఫాల్స్ ఉన్నాయి తప్పునడుగులు వేసే అవకాశాలు చాలా ఉన్నాయి జాగ్రత్త అన్నారు కదా ఎలాగా తప్పునడుగులు ఏమిటో చెప్పండి చెప్తున్నారు ఎస్ అగ్నిహోత్రిణ అగ్నిహోత్రం అదర్శం దర్శాఖ్యేన కర్మణావర్జితం అది ఎస్య అగ్నిహోత్రం ఎవరి యొక్క అగ్నిహోత్రం ఎవరి యొక్క అగ్నిహోత్రం అంటే మీకు నాకు అగ్నిహోత్రమే ఉంటుంది అగ్నిహోత్ర అగ్నిహోత్రం అగ్నిహోత్రం చేసి వాడే అగ్నిహోత్రమే సో ఆ కామ్య కర్మను ఎవడు వాడి కర్మే అది అది దాని గురించి ఏమని చెప్తున్నారు అదర్శం అదర్శం అంటే దర్శ అనే కర్మ ఒకటి ఉంది దర్శ క్షేణ కర్మ దర్శ అమావస్తి చేస్తారు అమావస్యన దర్శ పూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజయత నేను తరచుగా అంటూ ఉంటానమాట దర్శ పూర్ణమాస అని చెప్పి వైదికుడికి ప్రయాణం చేయటం కుదరదు ప్రయాణం చేయాలనుకోండి ప్రయాణంలో అమావస్య పెడితే ఏం చేస్తుంది కాబట్టి వైదికుడు ఓ చోట కూర్చుంటాడు తిరిగి తిరిగి వైదికుడు తిరిగి చెడ్డాడు పరివిరాజకుడు తిరగకుండా చెడ్డాడు అని ఒక ప్రాచీనమైన సామెత పరివిరాజకుడు అంటే సన్యాసి వైదికుడు వైదికుడు తిరిగాడు అనుకోండి వాడి కర్మలన్నీ ఎగిరి చక్కబడ్డాయి చెడిపో చెడిపో చెడ్డ పడ్డే మనదే కదా పరివిరాజకుడు ఓ చోటే కూర్చున్నాడు అనుకోండి వాడు చెడ్డాడు ఎందుకంటే ఆసక్తి బయలుదేరుతుంది ఇది నాది నాది నేను నాది నేను అది డెవలప్ అవుతుంది ఇంకా పరివిరాజకత్వం ఏమిటి సో పరివిరాజకుడు అన్నవాడు అలా తిరుగుతూ ఉండాలంటే ఎక్కడా స్థిరం ఉండదు ఏది నాది అని ఏది నీది కాదా ధోరడిలో బతికేస్తూ ఉండాలి తిరుగుతూ ఉండాలంతే రోజు రోజు తిరగాలి పూట పూట తిరగాలి చేతనైనంత వరకు భిక్ష ఒకచోటే స్థిరంగా భిక్ష పెట్టేసుకున్నాం అనుకోండి అది పద్ధతి కాదు దానివల్ల ఏముంటుందంటే జాగ్రత్తగా కిచెన్లో మనకు కావాల్సిన వ్యవస్థలన్నీ చేసుకోవడం అయిపోతుంది ఒక ఒకే కిచెన్లో పోయిన వన్ వీక్ వరుసగా చేసామనుకోండి ఆ కిచెన్లో మన వరుషల్ని పెట్టుకుని చేసామనుకోండి సరే ఈయనకి కూర ఈ పులుసు ఇలా ఉంటే ఆయన హ్యాపీగా ఉంటాడు అని ఆ సమాచారం అంతా వాళ్ళకి తెలిసిపోతాం తెలిసిపోతే వాళ్ళు సూపర్గా పూట ఈ పూట ఆ పూట కూడా కడుపు నిండా తయారు చేసి పెట్టేస్తుంటారు స్వామీజీకి ఇది ఇష్టం రా అది ఈ పూట ఎక్కువ పూట ఎక్కువ పూట ఎవళ్ళకి ఏమిటి వస్తుందో తెలియదు ఎలా ఉంటుందో తెలియదు అలా వరి రజతి దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ సన్యాస కాబట్టి పరివ్రాజికుడు తిరుగుతూ ఉండాలి గృహస్థతోడు స్థిరగా ఉంటాడు కనుకనే వాడు పేరు గృహస్థం సో వైదికుడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు వెళ్ళాలంటే ఇది ఇదే సమస్య అదర్శం దర్శ్యాక్షేణ కర్మణావర్జితం ఒకసారి ఓ సభ ఆ సభకి ఒక వేద పండితుల్ని అధ్యక్షుడిగా పెట్టుకున్నారు సభ ఐదింటికి ప్రారంభమైంది ఆరున్నరగా అయిపోతుందని చెప్పారు ఆయనతోటి ప్రారంభమే ఐదున్నరగా అయింది ఆలస్యం సో ఆయన అధ్యక్షుడిగా పెట్టారు ఆ సభ ఏడున్నర దాకా నడుస్తుంది ఇంకా ఇవాళ వక్తలు ఉన్నారు ఎవడో పెద్ద వక్త మాట్లాడుతున్నారు ఆరున్నర ఆరు ఇరవై ఐదు అయింది ఆయన లేచి వెళ్ళిపోయారు అక్కడ అధ్యక్షుడు ఈ వాక్సవే ఆయన్ని వెళ్ళి అయ్యా మీరు ఏం మాట్లాడుతున్నారు నా సంధ్యావందనం చేసుకునే టైం అయింది సంధ్యావందనం ఒక్క పూట ఏమవుతుందండి అంటే ఒక్క పూట నాకి ఈ సభతో సంబంధం లేదు మీరు ఆరున్నరగా అయిపోతుందన్నారు కదా అవలేదు యూ యూ డూ వాట్ ఎవర్ యూ లైఫ్ అని వెళ్ళిపోయారు ఓ వారు అధ్యక్షుడు లేకుండా సభ చేసుకోవటమే అంతే సో వైదికుని జీవితం అలా ఉంటుంది కర్మ అలాగే చేయాలి ఇప్పుడు డ్యూటీ చేసేవాళ్ళు ఉంటారు ఆఫీసుల్లో అక్కడ కూడా ఎలా ఉంటారు ఎంత కమిటెడ్గా ఉంటారు సో అదర్శం దర్శాఖ్యేన కర్మ నా వర్జితం అయ్యో కర్మ చేస్తున్నానంటాడే దర్శనాడు ఇటు తిరుగుతున్నాడు బజార్లోను దర్శనాడేమో ఇంటి దగ్గర హోమాలు హోమాలోవి చేసుకోవాల్సిన పరిస్థితి అది లేదు ఓకే ఆయన శంకర్లు అంటారు అగ్నిహోత్రిణ అవశ్య కర్తవ్యత్వాత్ దర్శస్య అగ్నిహోత్రి తప్పనిసరిగా దర్శ చేసుకోవాలి అందుగురించే అదర్శం అని చెప్పాల్సి వచ్చింది అదేంటే అయ్యప్ప మాల వేసుకుని వేణీళ్లు స్నానం చేస్తున్నాడు అంటే ఏం వేణీళ్ళు స్నానం చేస్తే తప్పే ఉందా ఆయన ఏం ఆ మాల వేసుకుంటే చన్నీళ్ళు చేయాలని రూలు అందు ఈ మాట అన్నాడు మాల వేసుకోకపోతే ఎందుకంటారు కాబట్టి అగ్నిహోత్రం చేస్తూ ఎస్సీ అగ్నిహోత్రం అదర్శం అదర్శం దర్శ లేకుండా అగ్నిహోత్రం చేస్తున్నాడే అయినా అని అని ఒక రకమైన నింద ఎందుకంటే అవశ్య కర్తవ్యం తప్పనిసరిగా అగ్నిహోత్రి దర్శ చెయ్యాలి అగ్నిహోత్ర సంబంధి అగ్నిహోత్ర విశేషణమివతి తద్రియమాణం ఇత్యేతం ఈ వాక్యం అంటే కొంచెం టెక్నికల్ డిస్కషన్ అదర్శం అన్నది అగ్నిహోత్రానికి విశేషణం ఎలా అవుతుంది అగ్నిహోత్రం అంటే అగ్నిహోత్రం ఓ కర్మ దర్శం మరో కర్మ అదర్శం అంటే దర్శ లేకుండుట దర్శ లేకుండుట అగ్నిహోత్రానికి విశేషం ఎలా అవుతుంది అగ్నిహోత్రం అంటే అగ్నిహోత్రమే మరి దర్శనం ఉన్న అగ్నిహోత్రం దర్శన లేని అగ్నిహోత్రం మళ్ళీ ఇన్ని రకాలేమిటి ఒక శంక చేసుకుని అలా కాదు అగ్నిహోత్రం చేసేవాడు తప్పనిసరిగా దర్శ చేయాలి ఈ దర్శ అగ్నిహోత్రానికి సంబంధించిన కర్మ కనుక వీడు అగ్నిహోత్రం చేస్తున్నాడే కానీ తత్సంబంధి అయినటువంటి దర్శన ఎగగొట్టాడు కనుక ఆ దర్శ ఏ అగ్నిహోత్రమే ఒక రకంగా లోటు వచ్చినట్టే అయిపోయింది అందుకోసం అదర్శం అన్నది అగ్నిహోత్రం అనే దానికి విశేషణమైనది సో అర్థం ఏంటంటే తద్రియమాణమిచ్చేత సో చేయబడని దర్శ కల అగ్నిహోత్రము అంటే అగ్నిహోత్రం అయితే చేస్తున్నాడు కానీ దర్శ చేయటలేదు తపౌర్ణమాసం ఇత్యాదిష్వీ అగ్నిహోత్ర విశేషణత్వం ద్రష్టవ్యం సో ఈ టెక్నికల్ ప్రాబ్లము అదర్శం దగ్గరే కాకుండా మిగతా వాక్యాలన్నింటి దగ్గర కూడా ఉంటుంది అపూర్ణ మాసం దగ్గర కూడా హౌ దట్ బికమ్స్ అన్ అబ్జెక్టివ్ టు అదర్శ అగ్నిహోత్రం అంటే ఇలాగే అపూర్ణమాసాదులో ఎందుకు కూడా ఆయా కర్మలు అగ్నిహోత్రానికి సంబంధించినవి కనుక అవి చేయకుండా అగ్నిహోత్రం చేస్తే అది అగ్నిహోత్రానికే లోటు కింద వాటిని విశేషణం చేయట జరిగినది అవి విధంగా మీరు అర్థం చేసుకోవాలి అని అంటే భాష్యకారులు గ్లాసింగ్ ఓవర్ అని అంటారే అలాంటిది ఏమీ జయరాయన గ్లాసింగ్ ఓవర్ అంటే పై చెప్పేసుకుంటూ వెళ్ళిపోవడం అలా ఉండదు క్లీన్గా మంత్రాన్ని లోతుగా వ్యాఖ్యానం చేస్తారు గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో శాస్త్రమీమాంస పాయింట్ ఆఫ్ వ్యూలో అందుకోసం అలా రాస్తారు కొంచెం చేతస్తం అనిపించినా అలా రాస్తారు తర్వాత అగ్నిహోత్రాంగ అవిశిష్టత్వాత్ అపౌర్ణమాసం పౌర్ణమాస కర్మవర్జితం అగ్నిహోత్ర ఎలాగైతే దరిశ అగ్నిహోత్రానికి అంగమో అంటే అగ్నిహోత్ర దరిశ అంటే అవావర్శనాడు చేసే కర్మ ఇ కొంత అధికమైనటువంటి కర్మ ఉంటుంది కొన్ని కొన్ని హోమాలు అవే అధికంగా ఉంటాయి అగ్నిహోత్రం అంటే రోజు రెండు ఆహుతులు ఇస్తారు దర్శ అంటే ఫైవ్ సిక్స్ అవర్స్ నడుస్తుంది కర్మ సో ఇది మామూలుగా ఈ వ్రతాలు చేస్తూ ఉంటారు చూడండి వ్రతాలంటే ఋషిపంచమి వ్రతం చేస్తారు అంటే ప్రతి పంచమి నాడు ఏదో పూజ చేసుకుని ఆ సంవత్సరంలో ఆ పర్టికులర్ పంచమి వచ్చినప్పుడు స్పెషల్ రాత్రి తెల్లవారులు పూజ చేయడం అలా చేస్తారు సో ఒక ఇది నిత్యం చేసుకునే దానికి ఇన్సిడెంటల్ సిచ్యువేషన్లో అధికమైన కర్మ చేయాలి అవి అవి ఆ పేర్లు దర్శ పూర్ణమాస సో అగ్నిహోత్ర ఎలాగైతే దర్శ అగ్నిహోత్రానికి సంబంధించి ఉన్నదో అంగమై ఉన్నదో అదేవిధంగా పూర్ణమాస కూడా అగ్నిహోత్రాంగము ఫుల్ మూన్ నో మూన్ అలాగా కనుక అదర్శం అనేది అగ్నిహోత్రానికి విశేషణమైన పద్ధతిలోనే అపౌర్ణమాసం కూడా అగ్నిహోత్రానికి విశేషణమవుతుంది అంటే పౌర్ణమాస కర్మ వర్జితం పూర్ణిమ నాడు చేయాల్సినటువంటి కర్మని వీడు చేయడం మానేసినాడు లోటేది ఇప్పుడు మీరు పూజేస్తున్నారనుకోండి తాంబూలం సమర్పణమేనే పురోహితులు తాంబూలం రత్న అంటే అక్షతలు వేసేస్తాడు మీరు రత్నం లేదు సింహాసనం లేదు తాంబూలం దగ్గర పోనీలో వీళ్ళు ఏమైనా నాలుగు తమలపాకులు తెచ్చారేమో అని చూస్తాడు తమలపాకులు వెతకడం ప్రారంభిస్తారు అవి దొరకవు దొరకపోతే అక్షధాన సమర్పయామే అంటాడు తమలపాకులు దొరికినా వక్క ముక్క దొరకదు ఎందుకంటే క్లీన్గా పెట్టుకోవాలి యూ హ్యావ్ టు ఆఫర్ అంటే అన్ని ఐటమ్స్ పెట్టుకోవాలి వస్త్రం సమర్పయామి వస్త్రం చేసుకుని పెట్టుకోవాలి కొత్త వస్త్రాలు అక్కర్లేదు కానీ ఆ వస్త్రాలు ముందే చేసుకుని పత్తి ముక్క తీసుకుని కొద్దిగా ఇలా పసుపుతోటి నీళ్లు పోసి అలా గుండ్రంగా చేసి పెడతారు వస్త్ర యుగ్మం రెండు వస్త్రాలు ఇవ్వాలి ఏక వస్త్రం ఇవ్వకూడదు కాబట్టి అలాంటివి రెండు చేసి పెట్టుకోవాలి విఘ్నేశ్వరుడికి రెండు చేయాలి రెగ్యులర్ సత్యనారాయణ స్వామికి రెండు చేయాలి నాలుగు ఉండాలి వెంకటేశ్వరుడు దీపారాధన చేయాలంటే ఆరు ఉండాలి యజ్ఞోపవేత దారాలతో చేస్తారు అవి చేసి పెట్టుకోవాలి అన్నీ రెడీగా పెట్టుకోవాలి అప్పటికప్పుడు ఒడుగుడుకు వేసి ఇటువంటి హడాడి చేసేసి నీళ్లు పారపోసి అక్కడ ఉండే ప్రసాదం వేద అరిటాకు తొక్కేసి ఇలా చేయకూడదు క్లీన్గా అల్లి అట్టు పెట్టుకోవాలి సో ఆ శ్రద్ధ ఉన్నవాడే కర్మ చేయటానికి అర్హుడని సో అలాగే ఇక్కడ కూడా పూర్ణిమ వచ్చేప్పటికీ వాడు స్పెషల్ పూజ స్పెషల్ హోమాలు ఉంటాయి ఆ హోమాలు చేయాలి ఇంద్రయాగమో ఏదో చేస్తారు పెరుగు హోమం చేయాల్సి ఉంటుంది అయ్యో పెరుగు తోడు పెట్టలేదండి అంటే ఎక్కడికి ఉంటుంది రాత్రి పెరుగు తోడు పెట్టుకోవాలి సో యూ హ్యావ్ టు డూ క్లీన్ పొద్దున్న లేవగానే చూసుకోవాలి అదేమన్నా సరిగ్గా తోడుకుందో లేదో ఎందుకంటే అగ్నిహోత్రంలో వేసేప్పుడు క్లీన్గా ఉండాలి కదా సో అన్నీ పెట్టుకోవాల్సింది అది తర్వాత అచాతుర్మాస్యం చాతుర్మాస్య కర్మవర్జితం సో వర్షాకాలం వచ్చేప్పటికి చాతుర్మాస్యం చేయాలి అది చేయడం ఎందుకంటే ఎక్కడికో వెళ్లాల్సి వచ్చింది కూతురు దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది కొడుకు దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది కుదర వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళడం కుదరదు అంతే చాతుర్మాస్యం అంటే ఆ కర్మ చేయాలి స్వామీజీ అడిగారు మీరు చాతుర్మాస్య చేశారా అని అడిగాను ఆ చాతుర్మాస్య చేశాను ఇదిగో అమెరికా వచ్చానుగా ఇదే జాతుర్మాస్యం చెప్పాను సో ఆ విధంగా ముండనం అయిపోతే పర్వాలేదు కర్మ చేస్తూ ఉంటే మటుకు చాతుర్మాస్య చాతుర్మాస్య కర్మది కర్మాంగం కర్మలో భాగం కొంతమంది సన్యాసం తీసుకున్నప్పుడు కూడా పూర్ణ సన్యాసం తీసుకోరు ఇంకా కొంత కర్మను అట్టేపెట్టుకుంటారు కర్మశ్రద్ధ మరి అటువంటిది కర్మశ్రద్ధ ఉన్నవాడికి పూర్ణ సన్యాసం అసలు ఇలాంటిది ఒకటి ఉందనే దృష్టే కలగదు సో కర్మశ్రద్ధ ఉంటుంది సన్యాసాశ్రమంలో ప్రవేశిస్తాడు కొంత కర్మ అట్టేపెట్టుకుంటాడు దాంట్లో చాతుర్మాస్య ఒకటి రెండు నెలలు ఒక చోట కూర్చొని ఎక్కడికి కదలకుండా పూజలు చేసుకోండి ఏదో మళ్ళీ ఎక్కడికి కదలకుండా అంటే ఎంత దూరం వెళ్ళకూడదు ఏదైనా అని అన్ని టెక్నికల్గా తీసుకుంటా స్పిరిట్ తీసుకోవాలి టెక్నికల్గా తీసుకుంటే ఏమైంది స్పిరిట్ ఏమిటంటే వర్షాలు పడ్డప్పుడు క్రిమి కీటకాదులన్నీ పైకి వస్తాయి క్షేమలోవన్ని పైకి వస్తాయి వాటి మీద తొక్కేటువంటి నడుస్తుంటే పూర్వకాలం నడిచి వెళ్ళి వారు నుంచి చోటికి చెప్పులు వేసుకుని నడవాలి పురుగు పుట్ర ఉంటుంది కనుక అడుగున కాలి అడుగున పడి ఆ చెప్పులు కింద పడి చచ్చిపోతాయి సన్యాసులు హింస చేయకూడదు అందుగురించి ఈ పురుగు పుట్ర గృహస్థులకు ఎలాగూ తప్పదు ఈ సన్యాసులకు ఎందుకనివేమేమి సాధించాలి కనుక ఓ మూల కూర్చొని జపం చేసుకో రెండు నెలలు అనో శాస్త్రం అయితే మరి పక్కన ఎంత దూరం వెళ్ళొచ్చు అప్పుడే టెక్నికల్ అయిపోయింది ఎంత దూరం వెళ్ళొచ్చు స్పిరిట్ ఏమిటంటే ప్రాణిహింస జరకూడదు అది స్పిరిట్ ఆ స్పిరిట్ తీసుకోవాలంటే కాబట్టి ఎప్పుడు కూడా ఆ వర్షం పడినప్పుడు నడిచేప్పుడప్పుడు కొంచెం చూసుకున్న చీమలు అవి ఉంటాయి వాటిని తొక్కకుండా నడవాలి దట్ ఈస్ ది స్పిరిట్ ఎనివే సో అచాతుర్మాస్యం అంటే చాతుర్మాస్య కర్మని విడివిడిచిపెట్టాడు వైదికుడికైతే చాతుర్మాస్య సందర్భంగా స్పెషల్ హోమాలోవీ ఉంటాయి అవి కూడా చేసుకోవాలి అనాగ్రయణం ఆగ్రయణం శరదాదికర్తవ్యం తచ్చన క్రియతే ఎ శరత్కాలానికి ఆదిలో చేయాలి ఆగ్రయణ అంటే ఫస్ట్ పాఠ్యమే శరత్కాలం అంటే చైత్ర విశాఖలు వసంత ఋతువు అలాగే వస్తుంది కదా శరత్కాలం అని ఆ శరత్కాలం వచ్చినప్పుడు సో ఆ మొట్టమొదటి వారంలో ఆగ్రయణేష్ఠి అని ఓ ఓ పూట పని కర్మ అది వాడు చేయడం చేయకపోతే అది అగ్నిహోత్రానికి లోటే తర్వాత తథ అతిథివర్జితంచ అతిథి పూజన్యహనియమాణం అతిథివర్జతం అతిథి పూజ చేయడు అతిథి పూజ అంటే ఇంతవరకు చెప్పినవి చాతుర్మాసరానికి ఒకసారి వస్తాయి అగ్రహణేష్టి సంవత్సరానికి ఒకసారి వస్తుంది దర్శ పదిహేను రోజుల నెలకోసారి పూర్ణమాస నెలకోసారి ఈ అతిథి పూజ ఎన్నిసార్లు చేయాలి సంవత్సరానికి ఒకసారి రెండు సార్లా ఎలాగా అదొక శంకర్ అవచ్చు ఆహాని ఆహాని ప్రతిరోజు చేయాలి మనం అతిథి పూజ ప్రతిరోజు కూడా అతిథి మనం భోజనంతో పాటే అతిథి కూడా అది చేయడైన అక్షియమాణ కొంతమందికి ఇంటికి వెళ్ళాన వస్తారంటే భయపడతారు న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ అనమాట న్యూక్లియర్ వాళ్ళు ఇద్దరు ఉంటారు ఇద్దరికి తప్ప మూడవ వాడికి ఆ గిన్నె చాలదు అన్నట్టుగా వంట అలాంటిది పెట్టుకుంటారు సరిగ్గా దాంట్లో వండేస్తారు వండేసి ఇంటికి వచ్చి బోన్ చేసి పడుకున్న తర్వాత సపోజ్ ఎవడైనా గెస్ట్ వచ్చారనుకోండి హౌ అరే ఇద్దరికీ సరిపడుతుంది అది హౌ గెస్ట్కి పెడితే మనం మానేయాలి హౌ యూ కెన్ ఒకే లెటర్ షేర్ సమ్హౌ అని ఆ చిన్న తప్పేలాంటిది ఉంటుంది అది పెట్టి స్టార్ట్ షేరింగ్ షేరింగ్ అంటే రెండు సార్లు తీసేపటికి అయిపోతుంది దాంట్లో ఇంకేం షేరింగ్ అండి అది పెట్టేయడం ఎదుర్ మీద నా ఓల్ అటెస్ట్ చేయాలి ఇప్పుడు మూడు దోషలు తయారు చేశారనుకోండి ముగ్గురు కూర్చున్నారనుకోండి సో సార్ హ్యావ్ వన్ మోర్ దోష అంటే వాటి వన్ మోర్ దేశ ఉండగా సో ఈచ్ వన్ గెట్అప్ దట్ సో న్యూక్లియర్ సిస్టమ్ అయిపోయింది అలా ఉండకూడదు ఎప్పుడు కూడా మనం ఆహారం తయారు చేసుకునేప్పుడు ఇంకొంచెం ఎక్కువ తయారు చేసుకుంటాం పెద్ద మనస్సుతో ఇంకొంచెం ఎక్కువ తయారు చేసుకుంటాం ఎవడైనా మన ఇంటికి వచ్చే ఇద్దరు మనుషులు ఎక్కువ భోజనం చేస్తే ఇట్స్ అ ప్రెషర్ యాటిట్యూడ్ ఉండాలి ఏ ఇలాగ ఈ జనాలు వచ్చి భోజనాలు చేసేస్తుంటే ఎలా కుదురుతుంది అనే యాటిట్యూడ్ ఉంటే సమస్య ఎవడో వాళ్ళు నలుగురు వచ్చి భోజనం చేసి వెళ్ళాలి అనే సంస్కారం ఉండాలి చాలా ఇంపార్టెంట్ అగ్నిహోత్రానికి ఇంకా ఇంపార్టెంట్ అతిథి వర్జితం చేయాలి అగ్నిహోత్రం కనుక అతిథితో చేయకపోతే చాలా దోషం ఇది దీన్ని కూడా టెక్నికల్గా కన్వర్ట్ చేసే సమర్థలు కొంతమంది ఉంటాం టెక్నికల్గా ఫుల్ఫిల్ చేసేయటం అంటే పుణ్యం వచ్చేయాలి శ్రమ ఎక్కువ ఉండకూడదు సో ఆ రకంగా నేను మీకు చిన్న దృష్టార్థం చెప్తాను సడల్గా గుర్తుకొచ్చింది అతిథి వర్చి దాగంటే ఒక వైది ఉన్నాడు ఆయన ఈ అతిథి మీరు చేసుకుంటాడు ఇంక భోజనాన్ని చేసే ముందు అతిథి ఉన్నాడో లేదో చూడాలి కదా రోడ్డు మీద తలుపు తీసి చూడాలి చూడటమే కాదు ఇన్వైట్ కూడా చేయాలి సో ఆయన ఏం చేస్తాడంటే కిటికీలోంచి చూస్తాడు ముందు ఎవళ్ళు ఉన్నారా లేరా అని లేరంటే తలుపు తీస్తాడు తలుపు తీసే అతిథులు ఎవరైనా ఉన్నారా అని అని నో రిప్లై కదా గమ్ములు లోపలికి వెళ్ళిపోయి తలపిస్తున్నా ఆయన ఆయన భార్య భోజనం చేసేస్తారు దిస్ వాజ్ ది సిస్టమ్ లేవర్ ఫాలోయి సో దే ఆర్ ఫుల్ఫిలింగ్ ఏ కష్టం కష్టం అన్నమాట అట్ ది సేమ్ టైమ్ దే ఆర్ నాట్ వేస్టింగ్ ఎనీ ఫుడ్ ఆ రకంగా దేవర్ వెరీ హ్యాపీ దేవర్ కంగ్రాచులేటింగ్ ది మిజన్స్ ఇది ఈ వార్త నలుగురికి తెలుస్తుంది అనమాట వాళ్ళ ఇంటికి వెళ్దాం ఎవరో ఇద్దరు అతిథులు వస్తే వాళ్ళ ఇంటికి వెళ్దామంటే వాళ్ళ ఇంటికి వెళ్తే మీకు దొరకదు మీరు అరుగు మీద కూర్చున్నంతసేపు ఆయన తలుపు తీయడైనా సో ఆ రకంగా ఒకతను ఒక ఐ విల్ టేక్ ఫుడ్ ఇన్ హిజ్ హౌస్ అని పందెం వేస్తాడు ఆ గ్రూప్ లో పందెం అరుగు మీద కూర్చుంటే తలుపు తీయడైనా అరుగు మీద ఎవరు లేరనే విషయం చూసుకునే దళుతిస్తారు కదా సరే ఈయన ఏం చేస్తాడంటే ఆ పక్క ఇంటికి ఇంటికి మధ్యలో ఎక్కడో సందులో గోడవారం నక్కి కూర్చుంటాడు ఈ యజమాని చూస్తాడు ఎవళ్ళు లేరు భార్య కూడా చూస్తున్నా ఎవళ్ళు లేరు వెళ్ళి మీరు ఆ మాట అనేసి గమనం వచ్చేయండి ఒడ్డించేస్తానంటుంది భార్య ఇద్దరికీనా సో వాళ్ళు ఇద్దరికే వండుకుంటారు తలుపు తీసి అయ్యా అతిథులు ఎవరైనా ఉన్నారా లేనట్టున్నారు లోపల వెళ్ళబోతుంటే ఈయన టక్ మన ఉన్నాను ఇది గుడ్డల్లో రాయి పడుతుంది అరే యుగలూజ్ సరే దయచేయండి ఇంకే ఉంటాడు దయచేయండి సరే ఇద్దరు వస్తాను భార్య పాపం రెండు విస్తరళలో వడ్డించి తనకో విస్తరణ భర్తకో విస్తరణలో వడ్డించి ఆమె సిద్దంగా ఉండేటికి ఆవిడ చూస్తే ఒకటి ఇద్దరు వెళ్ళారు ఆవిడికి ఒళ్ళు వండిపోయి అలా కొరకరలాడుతూ చూస్తుంది భర్త ముఖంలోకి ఏమిటి ఇలాంటి పని చేశారు అంటే ఆయన పాపం ఏదో సముజ్ఞం ఏదో చేస్తాడు నేను అనుకోలేదు ఇందాక వచ్చేసేది సరే రండి కూర్చోండి అని కూర్చోబెడతాను కూర్చోబెట్టి ఈ భార్యాభర్తను దెబ్బలాడుకోవడం ప్రారంభిస్తారు ఎక్కడైతే భార్యాభర్తలు ఇద్దరు కలహం చేసుకుంటూ ఉంటారో ఆ గృహంలో భోజనం చేయకూడదు శాస్త్రం ఆ శాస్త్రం ఈ మహాత్ముడికి తెలిసి ఉండాలని ఎక్స్పెక్ట్ చేయాలి ఆయనకి తెలియతే సమస్య సో ఈ భార్యాభర్త దే హోప్స్ దే హోప్ అనమాట ఆయనకి తెలుసుంటుందిలే అని ఏదో ఏవిడో అలా విసుకుంటావేట మీద అని ఈయనదో అంటే ఆ ఆవిడేదో మాట అంటుంది దాని మీద ఈయన ఏదో మాట అంటాడు దెబ్బలాడేసుకుంటూ ఉంటాడు భోజనాన్ని కూర్చోకుండానే ఈ మహాత్ముడు చూస్తాడు ఆయనే దెబ్బలాడుతుంటే ఎలా అంటే ఆయన అంటాడు అమ్మ అయ్యా మీరేదో కొంచెం మీ ఇష్యూస్ ఏదో సెటిల్ చేసుకోండి నేను మరో అప్పుడు ఎప్పుడైనా వస్తానండి భోజనానికి అని హీ వాక్సవే ఆయన అలా అలా వెళ్ళిపోగానే వీళ్ళు లోపలింట్లో నుంచి ఆయన నేను తలుపు జారలేసుకు వెళ్ళిపోతానులేండి మీరు మీరు ఇంకా డిస్టర్బ్ కావచ్చు మీరు భోజనం చేసుకోండి అని అనేసి ఆయన వచ్చేస్తారు వచ్చేస్తే వెళిద్దరు దేవర్ వెరీ హ్యాపీ అమ్మయ్యా మన మన ప్లాన్ ఫలించింది మన మన ఇద్దరికి దెబ్బలాట నిజంగా దెబ్బలాట ఏం లేదు అంతా ప్రేమే కానీ ఊరికే మాట వలసకి దెబ్బలాటది ఏమనుకోకో అని బాధ్యతగా ఆయన అంటాడు నేనేమనుకోను మీరు సమయానికి సరిగ్గానే దెబ్బలాడారు బాగుంది అని కూడా అంటుంది లేదంటే అబౌట్ టూ సీట్ ఇప్పుడు మళ్ళీ ఆయన తయారు వెళ్ళిపోలేదు సో ఆ రకంగా భోజనం చేసి వెళ్తాడు అది ఇదో గాథక్కడో ఎవరో చెప్తుంటే సో అలా ఉండకూడదు టెక్నికల్గా ఉండకూడదు అతిథి వర్జిత మన ఇంటికి చక్కగా ఎవళ్ళైనా వచ్చినా భోజనం చేయాలి తర్వాత ఏవైనా మనకి మనకి మాటా మాట ఉండి ఏవైనా పట్టింపులు లేకపోతే ఇష్యూ సేవన ఉంటే అతిథుల ముందు వాటిని బయట పెట్టుకోకూడదు అతిథుల ముందే కాదు అతిథులు ఉన్నప్పుడే బయట పెట్టుకోకూడదు అతిథులను బయట కూర్చోబెట్టి లోపలికి గదిలో తలుపు జారలేసుకుని ఎవలెట్టుకోవడం అలా చేయకూడదు అతిథులు ఉన్నప్పుడు అన్నీ మర్చిపోయి చక్కగా ఉత్సాహంగా ప్రేమగా అతిథులకు పెట్టి భోజనం ఏదో పంపించేసి ఆ తర్వాత ఇష్యూస్ ఏమైనా ఉంటే సెటిల్ చేసుకోవచ్చు ఆ తర్వాత కూడా దెబ్బలాడుకోవడం అనవసరం ఆ తర్వాత దెబ్బలాడుకోవాలని అభిప్రాయం కాదు అతిథులు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ మర్యాదని పాటించాలి అలా అహని అహని ప్రతిరోజు కూడాను సో అంచేతనే కిచెన్ నేను ఏర్పాటు చేయకుండా కాలక్షన్ గెంటుకు వస్తున్న రోజులు ఎందుకంటే కిచెన్ పెట్టాను అనుకోండి ఎవరైనా మన మన ఆశ్రమానికి వచ్చారనుకోండి అయ్యా మీరు ఎప్పుడొచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు భోజనం అది చేశారా లేదా తప్పు కాఫీ తాగారా లేదా అని అడగాల్సిన పూచి ఉంటుంది కిచెన్ పెడితే ఎందుకంటే కిచెన్లో మరి భోజనం వంట తయారైనప్పుడు ఇంకో మనిషికి కూడా చేయమని చెప్ప అలాగంటే మన సంసిద్ధత ఉండి కిచెన్ పెట్టాలి సరిగ్గా పన్నెండు గంటలకి భోజనం చేసి టైంకి ఎవరైనా వచ్చారనుకోండి అప్పుడు ఆ టైంలో ఆ కిచెన్ వ్యవస్థ ఉన్నట్లయితే అయ్యా మీ భోజనం మాట ఏమిటి అని అడగాల్సిన పూచి ఉంటుంది సపోజ్ కిచెన్ లేదనుకోండి యు ఆర్ ఏ బెగ్గర్ యూ నీడ్ నాట్ ఆఫర్ ఎనీథింగ్ టు అనదర్ గెస్ట్ దేర్ ఆర్ నో గెస్ట్స్ ఫర్ బెగ్గర్స్ అందుకోసం కిచెన్ పెట్టడానికి ఆలోచన ఇది ఒక్కటే పాయింట్ లేకపోతే ఏదో పదివేలు ఖర్చు పెట్టి కిచెన్ ఎస్టాబ్లిష్ చేయడానికి పెద్దంత పనేం కాదు ఇరవై నాలుగు వెచ్చాలు కొనుకూర్చి పారేస్తే కిచెన్ తయారవుతుంది బట్ కిచెన్ అంటూ ఉన్నట్లయితే ఇగో ఇలాగంటి ఇష్యూస్ కొన్ని వస్తాయి అతిథి వర్జితంచ మనం ఇంట్లో వంట పెట్టుకుని చక్కగా వండుకుని భోజనం చేస్తూ ఉంటాము వండుకుని భోజనం చేసేవాళ్ళు ఇంకో వాళ్ళకి పెట్టకుండా తినకూడదు లేదండి మా వెచ్చారు మా కోసం మేము వండుకుని మేము తింటాము అని అంటే చాలా తప్పది భుంజతే ఈ మాటలు అన్నారా భగవద్గీతలో భుంజతేఘం పాపాహ ఏ పచంత్యాత్మ కారణ కేవలము రోజు విడిచి రోజు తమ కోసమే వండుకుంటూ వండుకున్నదంతా తామే తింటూ పొడన్నం మిగిలిపోతే బిత్సగాడు రోడ్డు మీకు వస్తే ఈ పొడన్నం వాడికి ఇచ్చేస్తే లాగా రేపు పొద్దున్న చలిదండపడుతుంది దీంట్లోనే నీళ్లు పోసుకుని దాచుకుని ఉన్నాడు అది మనమే తినేసి ఎవరికి పెట్టకుండా ఒక్క మెతుకు కాకి ఇలాగా కొత్త మంది ఇలా తయారవుతారు ఆ లోభం అని చెప్పింది సో సాబిత ఇంగిని చేత్తో కాకిని కూడా తోల డు ఎందుకంటే ఇంగిని చేత్తో హూసి వస్తారు అనుకోండి నాలుగు మెతుకులు జరిగి పడతాయి వెళ్ళి ఈ వాట్ టు డూ దట్ ఆల్సో అలా ఉండకూడదు అలాగే ఎవరైతే ఉంటారో వాటికి చాలా దోషము కాబట్టి అందులో కర్మ చేసేప్పుడు భోజనం పెట్టాలి కర్మ అంటే భోజనం ఒక ఆయన అన్నారు మేము అందరం కలిసి గీతా చేసుకుంటా ఉన్నారు ఓకే చేయండి గీతాహోమం గీతాహోమం అంటే గీత శ్లోకం చదివి స్వాహ ఒక కర్మ వీళ్ళు డెవలప్ చేసిన కర్మ అలాగే ఎక్కడా భగవద్గీతలో చెప్పింది కాదు అశోచ్యానంలో శోచ స్వంప్రజ్ఞావశ భాష సే గతాశన శ్రీకృష్ణ ఏదన్నమా అనే అలా వీళ్ళు క్రియేట్ చేసేది కర్వ పో ఏదో పేరు మీద గీత చదువుతున్నారు మంచిదే కదా సో చేయండి మేము గీతా హోమం చేసేసి పన్నెండున్నర ఎప్పటికీ డిస్పర్స్ అయిపోతాము భోజనం నో మీన్స్